హైదరాబాద్లో ఏపీఎస్ఆర్టీసీ కళాభవన్ లో ఆహూతుల సమక్షంలో ఈ నెల తొమ్మిదవ తేదీన వైభవంగా జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ ఈఎస్ఎల్ఎల్ నరసింహన్ విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభా కార్యక్రమంలో ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్ వెంకటేశ్వర్లు ఆకాశవాణి చెన్నై అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ కెపి శ్రీనివాసన్ హైదరాబాద్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు పాల్గొన్నారు మూల భాష కవులతో పాటు హిందీ తెలుగు అనువాద కవులు తొలిసారిగా ఒకే వేదికను పంచుకోవడం దానికి తెలుగు నేల భాగ్యనగరం వేదిక కావడం విశేషం ముందుగా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ గారు జ్యోతి ప్రజ్వలన గావించి అభినందనలు తెలియజేశారు ఇక ఈ జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొంటున్న వివిధ భాషల కవులు తెలుగు అనువాదకులు సంస్కృతం ప్రొఫెసర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి అనువాదం డాక్టర్ తాడేపల్లి పతంజలి అసమీ డాక్టర్ కరబిదేక హజారికా అనువాదం డాక్టర్ దేవరాజు మహారాజు బంగ్లా సుతప్పసేన్ గుప్తా అనువాదం వై ముకుందరామారావు బోడో శరత్చంద్ర బోరో అనువాదం సుధామా డోగ్రీ డాక్టర్ చంపా అనువాదం డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి గుజరాతీ లలిత్ త్రివేది అనువాదం కనమలూరు వెంకట శివయ్య హిందీ లీలాధర్ మడ్లోయ్ అనువాదం ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ మరో హిందీ కవిత బిష్ణుచంద్ శర్మ అనువాదం నిఖిలేశ్వర్ కన్నడం డాక్టర్ జయశ్రీ సి కంబరా అనువాదం డాక్టర్ కేబి లక్ష్మి కశ్మీరీ ప్రొఫెసర్ షఫీ షౌక్ అనువాదం డాక్టర్ సీమ్ మృణాలిని కొంకణి పరేష్ నరేంద్ర కామత్ అనువాదం డాక్టర్ నాళేశేశ్వరం శంకరం మలయాళం టీ పి రాజీవన్ అనువాదం డాక్టర్ వై రామకృష్ణారావ్ మరాఠీ ప్రొఫెసర్ వసంత్ అబాజీ డహాకే అనువాదం నగ్నముని మణిపురీ ఆరంభం ఓంగ్ మేమ్ చౌబి అనువాదం డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్ మైథిలీ డాక్టర్ ఉదయనారాయణ్ సింగ్ అనువాదం డాక్టర్ అనుమాన్ల బొమ్మయ్య నేపాళి భూపేంద్ర అధికారి అనువాదం డాక్టర్ టి గౌరీశంకర్ ఒడియా డాక్టర్ సౌభాగ్య కుమార్ మిశ్రా అనువాదం యాకూబ్ పంజాబీ స్వర్ణజిత్ సవి అనువాదం డాక్టర్ ఎన్ గోపి సంతాలి దమయంతి బెస్రా అనువాదం డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ సింధి డాక్టర్ విమ్మీ సదరంగని అనువాదం డాక్టర్ కొలకలూరి ఇనాక్ తమిళం ఈరోడ్ తమిళన్ అనువాదం డాక్టర్ వనమాలి ఉర్దు జుబేరిజ్వి అనువాదం డాక్టర్ జే బాపురెడ్డి ఈ ఏడాది జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్న తెలుగు కవి డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారి సంస్కృత కవితకు తెలుగు అనువాదం మీరిప్పుడు వింటారు అనువాదం చేసిన డాక్టర్ తాడేపల్లి పతంజలి శీర్షిక కేదార విల తాండవం సా మృత్యు నృత్య మగచ కేదారి సాకారం వై మృత్యు నృత్య మగసన్ సంత్రా కేదారిలో వికర విద్యుల్లత మహాదంస్ముల దండీ గంగా ప్రవాహాల కలగుండుబడినట్టి హిమసి సీతాద్రి దమమునంది తీష్ణఖడ్గ సేజమునందిన కంటక సితముల కనుల కొట్టి చెవులు బద్దలు చేయు సింహనాదాలతో ముంచెత్తు జలపాత మోహముంది భక్తుల నుదుటి రాతను పరిహసించి బంధుమిత్ర బాంధవ్యములను పరిహరించి జనుల కన్నీటి నదముల సంఖ్యపించి దేవభూమిలో ఆరాత్రి తిరుగుతుందే రాతి తిదుకుతుండకను జనకుతుతుండకను తమ్మున పుత్రుడు ముంగే మీటిరో కమలితుతుండకను సంగడి భంగే ప్రపారక ఘటిరో జన్మియుతుతుండకను జాబిక Putri కు ముంగే మోహిరో కమలితో మాది వాక్యము యవడు యవడు ఏమని పల్కెదము వినాశమిఠులే పడే కారణము ఎవ్వడవునకో ఎవ్వని నమ్మికొల్చెదను ఎవ్వరి దుర్దశలు ఇట్లు పారెనో ఇల్లును ఒళ్ళును గుళ్ళ చేసి తట్టు మట్టాడి వేపిల్లా పాపల తల్లిదండ్రులను పాపెం కంటిలో అర్ద్రతల్ నల్లా నల్లని కర్ధమాన కంటిలో అర్ద్రతల్ నల్లా నల్లని కర్ధమాన నట్టింటిలో ప్రాణముల్ అల్లల్లాడి వేళ వారి తుది వాంచాకారము ఏమవునకో స్త్రీలను పిల్లలు సుతులు సిద్ధులు తండ్రులు చుట్టపక్కల్ వేలకు కదలి వెల్పుల దేవర ఆసుతోషుకును కేలిడి మొక్కిన శివుడు కీడును గోడును ఆపలేదు డా తాడేపల్లి పతంజలి తెలుగు అనువాదం విన్నారు ఇప్పుడు అసమే కవిత కవి డాక్టర్ కరబిదేక హజారిక నదీ మన తెలుగు అనువాదం కవి డాక్టర్ దేవరాజు మహారాజు శీర్షిక వ్యాఖ్యానరహితం కొన్ని సంబంధాలకు పేర్లేమీ ఉండవు ఆకాశానికి మేఘానికి ఉన్న సంబంధంలాగే కొన్ని సంబంధాలకు పేర్లేమి ఉండవు నదికి గులకరాళ్లకు ఉన్న సంబంధంలాగే నదికి గులకరాళ్లకు ఉన్న సంబంధంలాగే కొన్ని సంబంధాలకు పేర్లేమి ఉండవు మనిషికి మనిషికి ఉన్న సంబంధాలకు మాత్రం ఎన్నో పేర్లుంటాయి కొన్ని సంబంధాలు వర్ధిల్లటానికి ఇండ్లు కూడా ఉండవు మనసు పరిసరాల్లో శాంతికి చుట్టుపక్కల పూరి నివాసం ఉంటాయి ఒక్కోసారి సంపన్నుల నగరంలోకి వచ్చి సరదాగా తిరిగిపోదామని వాళ్ళు జ్ఞానవంతెన మీద కాలుమోపుతారు గాలి వేగానికి తట్టుకోలేక ధడధడలాడే వంతెన ప్రతి అడుగులో అనిశ్చితి వాళ్ళు నీడలాగా నగరంలో తిరుగుతారు మూసిన కిటికీల్లోకి చెవులు రిక్కిస్తారు క్షుద్బాధను తట్టుకునేందుకు ఒక్క వెలుగు కిరణం దాహార్థిని తీర్చుకునేందుకు ఒక చుక్క గానామృతం దొరికితే చాలు వారు సంతృష్టులవుతారు ఆ రకంగా మధ్య మధ్యలో అలా నగరమంతా తిరిగి తిరిగి గోధూళిలో వెనుదిరుగుతారు ఎండుటాకుల పరుకుల మీద మేను వాలుస్తారు సంకల్పం సంశయం నిస్సహాయతల భూమికల్ని మరుసటి రోజు కోసం చుట్టి పెడతారు శనివారం సాయంత్రం అంగడికి వెళ్లే సమయం శనివారం సాయంత్రం వారు అంగడికి వెళ్లే సమయం సగం నిద్రలో సగం మెలకువగా ఉండి నిర్వచించలేని ప్రతిబింబాలని అమ్ముతుంటారు కొంటుంటారు ఆదివారం ఉదయం విశ్రాంతిగా సాగుతుంటాయి నది ఒడ్డున సూర్యస్నానాలు ఆదివారం ఉదయం విశ్రాంతిగా సాగుతుంటాయి నది ఒడ్డున సూర్యస్నానాలు కానీ ఎవరు ఎవరిని పిలుస్తారు ఎవరు ఎవరిని పిలుస్తారు వారిలో ఎవరికీ ఏ పేరు లేదు కొందరు ఎంతటి ఒంటరి వాళ్ళంటే వాళ్లను చూస్తుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కొందరు ఎంతటి ఒంటరి వాళ్ళంటే వాళ్లను చూస్తుంటేనే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి వాళ్లకు గుక్కెడు నీళ్ళిచ్చేవారుండరు వేల వేల సంబంధాల విచిత్ర సమ్మేళనం ఇది అయినా వారి పేరు అయినా వారి పేరు ఏ పట్టికలోనూ ఉండదు అస్థిరమైన క్షణాలపై నిఘా పెడుతూ అస్థిరమైన క్షణాలపై నిఘా పెడుతూ దూరం నుంచి దూరం నుంచి కాలం చూస్తూ ఉంటుంది కాలం చూస్తూ ఉంటుంది డాక్టర్ కరబిదేక హజారిక మహారాజు తెలుగు అనువాదం శ్రీ వై ముకుంద రామారావు శీర్షిక ఆకాంక్ష అలా చైతన్యుని బాహువుల్లో బంధించబడడానికి రెండు చేతులు కావాలి సముద్ర గద్దెన కావాలి పోట్లాడైన ఆకాశం దిగి రావడం కావాలి నిత్య అప్రమత్తమైన మేఘాలు కావాలి గాలివానతో పాటు ఫలఫలమైన ఉరుములు కావాలి ఆటలు కావాలి సంయమనపు అల్లరి కావాలి వెనుతగిలి ఉండటానికి ప్రకటనల ఫలకం కావాలి విప్పిన తాడు నట్ బోల్టులు సంగ్రహాలయం కావాలి వాటిని సేకరించి తీసుకుపోయే బండి కావాలి పరుగుల పందే ఈల ఉష్ ఉష్లు కావాలి వసంతవనం దిగువన గాలి వీయాలి కేవలం మండుతానన్న మాట కోసమే రాలిన ఆకుల నవ్వుల కాంతి కావాలి లాలన కావాలి పొద్దుకూకే సందచీకటి కోసం ఔషధ పాత్రలో పంచదార పూచిన విషం కావాలి వృద్ధాశ్రమంలో క్షీణిస్తున్న వయోస్వేణ బుద్ధు కావాలి ఒడిలో పెట్టుకుందుకు తల కావాలి పెంచడానికి అనాథ శిశువు కావాలి పరిమిళం కావాలి చొక్కా కావాలి దుప్పటి కావాలి వితంతువు శ్వేత వస్త్రం కావాలి కావాలి కంబలి దారం స్వగృహం వైపు సన్యాసం కావాలి దేవుడు ఓదార్చలేని ఏడుపు కావాలి దేవుడు ఓదార్చలేని ఏడుపు కావాలి మృదువైన నవ్వు ఎరుకెక్కిన ప్రేయసి కనులు అష్టాధరుడు కావాలి తుంటి జగన్నాథుడు కావాలి వేదనతో విరక్తి చెందిన సున్నితమైన యువకుడు కావాలి ప్రహ్లాదుడు జగత్ బంధువు కావాలి యువకిషోరాలకు పనికొచ్చే ఉన్మత్తుని డైరీ కావాలి సరిగ్గా మధ్యనే విరగడం కావాలి యాపిల్ పండు విత్తనపు సువాసన వీడిన ఇంద్రియాల మీద పగ్గాలు సమస్త గణిత శాస్త్రం లోతుల్లో క్షణికమైన చమత్కార ఇంద్రజాలం కావాలి పడి లేచి పడగొట్టడానికి ఒక్కసారి కనీసం ఒక్కసారి మెరిసే ఉప్పు కృపగల కంటి చిత్రం కావాలి చేతుల్లో అలవాటైన వాసన కావాలి పడ్డచోటనే మధ్యలో అది పద్మమై వికసించాలి హోలీ కావాలి పౌర్ణమి కావాలి డోలు వాయిద్యాల పోకిరి పాటలు కావాలి డోలు ప్రతిధ్వనిస్తున్నట్టు హృదయం లోపల హృదయం కరిగిపోవాలి కర్కస కూతలను అలస్యం చేసి బతకడం కావాలి వినమ్రమైన అరచేతిలో తాజా మొరమరాలు కావాలి ఈ యమునాజలని దాటడానికి ఎన్ని రాత్రులు తీసుకుంటుందో తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి నీటికైనా ఆధారం కావాలి రంగు కావాలి కాకపోయిందా భయంకర ప్రాచీన కథ కృష్ణకన్నయ్య కంఠస్వరంలో రాధే రాధే గానం కావాలి ధూళి కావాలి ఎర్రని పాత్రలో అమృతం కావాలి బిలికిన కుండవైపు ఏది చూడకూడదో అది చూడడం కావాలి పుట్టు గుడ్డువాన్ని చెట్లు వినాలి దురదృష్ట నిత్యవను ఉత్తరీయం చింపులు కావాలి అతన్ని పాతేయడానికి మంచి నేల కావాలి వాడిగల పెరుల సమయం చీలికలైన కాలపు బిందువులు కావాలి నగరం నుండి చౌక రకం గొడుగుల్లా కావ్యం పరిహరించబడ్డ కొన్ని పాత్రలు కావాలి ఉద్వేగపరిచే కథలు కావాలి రైలు మార్గం దారి పొడవునా తెల్లని గటిపుల ఆహ్వానం కావాలి ఓపు లాంటి పాత్ర కావాలి యోని రహితమైన స్త్రీల దుర్గా మండపం కొద్దిగా ఆవాహన కావాలి కావాలన్న కోరిక అలచడానికి ప్రతిరోజు తిండి బట్ట గూడు కావాలి సూర్యరశ్మిలో ధాన్యపు కొట్టుకు ఇటు అటు ప్రేమికులు హత్తుకుందుకు కాస్త చోటు కావాలి అక్రమ సంతానపు పొగరు కావాలి జరీకి బదులు నిజమైన బంగారం కావాలి శివ నిందకు పరిహారంగా దేహత్యాగం చేస్తున్న దేశదిమ్మట్ల రోసైన చావు కావాలి క్లియోపాత్రలా కావాలని మీరా భజన గీతాలు కావాలి చివరి వరకు గట్టి నమ్మకంతో ఉన్న కేశబియ్యంకాన్ని తగలబెట్టేందుకు ఆ అద్భుతమైన నౌక కావాలి నౌకా ప్రపంచపు నీలిగ్రహం భూదేశం కావాలి ఆ పడవడు ప్రేమ కోసం ఆ చిన్ని హృదయం ఆగిపోవాలి ఒకటో రెండో కన్నీటి బొట్లు కాస్తే ఓ కొట్టుకోవడం మల్లె శ్వాసల వనికే అనుభవం అప్పుడప్పుడైనా కావాలి ఒకటో రెండో కన్నీటి పొట్లు కాస్తే ఓ కొట్టుకోవడం మల్లె శ్వాసల వనికి అనుభవం అప్పుడప్పుడైనా కావాలి అప్పుడప్పుడైనా సుతపసేన్ గుప్తా బంగ్లా కవితకు శ్రీ వై ముకుంద తెలుగు అనువాదం విన్నారు శరత్ ఈ బోడో కవితకు తెలుగు అనువాదం వినిపిస్తున్న కవి సుధామా శీర్షిక దాగిన అంతరం ఏ కన్నీళ్లలో హృదయ దగ్గర సందేశం లేదో ఏ కన్నీళ్లలో హృదయ దగ్గన సందేశం లేదో ఏ కన్నీటిలో పరమ పవిత్ర సత్యం లేదో ఏ కన్నీళ్లు హృదంతరాళం ఛేదించుకు చిమ్ముకుని రావో ఏ కన్నీళ్లు హృదంతరాళం ఛేదించుకు చిమ్ముకుని రావో అసలు దుఃఖించేందుకు కాని కన్నీళ్లు ఏవో అవి నిజమైన కన్నీళ్లు కావు అవి నిజమైన కన్నీడు కాదు ఏ నవ్వులో మలినపు మరక అంటిందో నవ్వు ఏ నవ్వులో మలినపు మరక అంటిందో ఏ నవ్వులో పన్నిన వల దాగి ఉందో అది హాయిగా నవ్విన నవ్వు కాదు అది హాయిగా నవ్విన నవ్వు కాదు ఏ ప్రణయంలో సృష్టి సృజన మూలాధారం లేదో ఏ ప్రణయంలో సృష్టి సృజన మూలాధారం లేదో ఏ ప్రేమలో నిర్మితి వాగ్దానం లోపిచిందో ఆ వలపు స్వాగత సమాదరణీయం కాదు ఆ వలపు స్వాగత సమాదరణీయం కాదు ఏ దానం ప్రతిగా తిరిగి పొందాలని కాంక్షిస్తుందో ఏ దానం ప్రతిగా తిరిగి పొందాలని కాంక్షిస్తుందో ఏ కానుక ప్రశంసలు అందుకునేందుకు ఆశిస్తుందో ఏ కానుక ప్రశంసలు అందుకునేందుకు ఆశిస్తుందో ఆ బహుమతి ఉదారతకు రుజువు కాదు ఆ బహుమతి ఉదారతకు రుజువు కాదు అది ఔదార్య నిదర్శనం కాదు అది ఔదార్య నిదర్శనం కాదు శరత్చంద్ర బోడో కవితకు తెలుగు అనువాదం వినిపించిన కవి సుధామ మీకు వినిపిస్తున్న వారు డా మంగళగిరి ప్రమీలా దేవి శిశువు ఎదిగిన వేళ విద్యా సముఖ్యలో చతురుడవుతాడు ప్రతిభ పాట వాళ్ళతో లువు పొందుతాడు ఉద్యోగంలో స్థిరపడగానే వివాహం కూడా చేసుకుంటాడు కుమారుడికి ఇంటి వాడైనాడని ఆనందిస్తాడు తల్లిదండ్రులు ఆ రోజు కన్న జన్మలకు అది ఎంతో పర్వదినం కానీ నేస్తమా అప్పుడే నూతన శకారంభం రోజులు మారతాయి కుర్రపక్షులు కొత్త ఆవాసాలకు ఎగిరితే కుర్రపక్షులు కొత్త ఆవాసాలకు ఎగిరితే వీరిని మదిని నింపుకుని వీరిని కలవాలని నిశంకగా కలుస్తామని కన్నవారి కలలు ఎదురు చూస్తూ సాగుతాయి ఓ నో ఇస్తమా ఉండవచ్చుగాక శుచి అయిన తిండి శుభ్రమైన పాత్రలు పొంగ్రొత్త గరిటెలు కారణం లేని పిండివంటలు కూడికి లేని తూములు చింకులు ఉండవచ్చుగాక అద్దంలాంటి ఘర్చు ఉండవచ్చు అన్నీ ఉండి ఏం లాభం మంచి చెడు చెప్పే తన వాళ్ల మాటలే లేనప్పుడు అన్నీ ఉండి ఏం లాభం మంచి చెడ్డు చెప్పే తన వాళ్ళ మాటలే లేనప్పుడు శిశువు ఎదిగిన వేళ దీపావళికే వెలుగుండదు ఈ వచ్చినా అంతే చక్కగా ఉంటుంది ఓ నేస్తమా బిడ్డలు చెంత లేకుంటే దీపావళికే వెలుగుండదు ఈ వచ్చినా అంతే చప్పగా ఉంటుంది మతాబులు దివ్యలు అడిగేదెవ్వరు ఎవరి కోసం పడవలు ఎగురుతున్న ఏరోప్లేన్లు యాక్టింగ్ చేస్తూ చూపడానికి ఖేదింతలు నడుమ మురవడానికి ఎవరి కోసం ఈ కత్తి పడవలు ఎవరడుగుతారు మరి మరో కాగితం పడవ చేసి మళ్లీ మళ్లీ తిప్పుతామని కంటి నీటి పొరలతో మోగుతున్న చప్పట్ల ధనులతో బాల్యం రెక్కలు తొడిగిన వేళ బాల్యం రెక్కలు తొడిగిన వేళ దాహం తీర్చవు పౌండు ఎవ్వరికి తోడుగా నిలవదు దాడలు ఎవ్వరికి రోగికెందుకు రూబుల్లండ ఇవన్నీ ఎందుకు పరబద్దండగా ఈ మోహపు మాయల విముక్తుడవుతూ మసీదుకు మందిరాలకు గురుద్వారాలకు పంచివేయి నీకు తోచినంత ఈ బంగారు భూమిల మోహం ఒక జబ్బు ఎంత కాలం ఉంటావు దానికి కాపలాదారుగా ఈ బంగారు భూముల మోహం ఒక జబ్బు ఎంత కాలం ఉంటావు దానికి కాపలాదారుగా ఇది ఇంకా చెల్లదు చెల్లదు నూతన శకం ఆరంభం కల్పనా చావ్లా సరగోవింద లా సప్త సముద్రాల కావల కీర్తిగాంచి భరతమాతకు మరో ముగ్గుబిడ్డవై ఆదికి సాగుతూ ఉంటే గుండెను రాయు చే రాయి చేసుకుని వృద్ధ తల్లిదండ్రులమైన భరిస్తాం బాధలు తీయగా డాక్టర్ చంపా శర్మ కవితకు రి ప్రమీలాదేవి తెలుగు అనువాదం విన్నారు త్రివేది కవిత అనువాదం కనుమలూరు వెంకట శివయ్య శీర్షిక పడుగుపేకలు ఒక శబ్దము మాత్రముండే వినిపించను నాదముకటే జలధితరంగాలు చూడ దిశలన్నీ తిరిగి చూడ వినిపించను నాదముకటే రాత్రులన్ని మేల్కొని అవతరించి చూడ చూడ దేహమ్మును తట్టి చూడ వినిపించను నాదముకటే కాలమ్మును దశ దిశలును పవనమ్మును శబ్దమ్మును పదునాలుగు భువనములు తిరిగి తిరిగి వెదకి చూడ వినిపించను నాదముకటే కనిపించను శబ్దముకటే జీవయాత్ర సుదీర్ఘముగా చేసి చేసి వల్ల అందు చితిపై కాయమ్మును కాంతినంత వినిపించను నాదముకటే నిషపూర్తిగా చిన్ని దీపకాంతిలోన నిర్తిగా చిన్ని దీపకాంతిలోన చూడ చూడ నేమే కొనిచూడ చూడ వినిపించను నాదము ఒకటే నా భౌతిక కాయమ్మున లెక్కలేని కంపనాలు కణావలి స్పందనాలు నాలో చెరేగుచుండూ చూడ చూడ కనిపట్టను వినిపించను నాదం ఒకటే నిశా నటీ తాండవాలు త్రిశూల భూఖాతమ్ములు త్రిశూల భూఖాతమ్ములు దృష్టిని సారించి చూడ చూడ వినిపించను నాదమొకటే వినిపించను నాదమొకటే ఓ భక్తుడ వినుమ వినుమ ఒక వెలుతురు నందె కాదు అంధకారమందె కాదు కాలం ములయందె కాదు కడలిలోని నింగిలోన పడుకు పేకలు అల్లినాను ల లలి త్రివేది గుజరాతీ కవితకు కనుమలూరు వెంకట శివయ్య గారి తెలుగు అనువాదం విన్నారు లీలాధర్ మండయ్ గారి హిందీ కవితలు ధరీ ప్యారా ఉదలెన్ బీచ కవి బ నీ నా పని నా ధూప హా మరో చిన్న కవిత నింగి ఆకాశం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు యావత్ కుటుంబం పైకప్పు లేకుండా జీవితాంతం తిరుగుతూనే ఉంటారు వాళ్ళు నగరాలు నగరాల్లో ఇతరుల కోసం ఇల్లు కడతారు మళ్ళీ మరో నగర యాత్రకై నిట్టూరుస్తూ వెళ్ళిపోతారు వాళ్ళు నగరాలు నగరాల్లో ఇతరుల కోసం ఇల్లు కడతారు మళ్ళీ మరో నగరయాత్రకై నిట్టూరుస్తూ వెళ్ళిపోతారు వాళ్ళ కన్నపిల్లలు అడుగుతారు నాన్న మన ఇల్లెక్కడ వాళ్ళ కన్నపిల్లలు అడుగుతారు నాన్న మన ఇల్లెక్కడ జవాబుకు బదులుగా నాన్న నింగివైపు దీనంగా చూస్తారు लीलाधर मंडलो हिंदी, हिंदी कविता को धूप और वर्षा झेलते हुए नहाती है धूप और वर्षा झेलते हुए नहाती है जिसके फल तोड़ते हैं बच्चे अकेले या शैदल बल वल्ल तो వేళ్లతో ఉన్న కవిని నేను ఈ శీర్షికలతో తెలుగు అనువాదం చేసిన కవి నిఖిలేశ్వర్ సాదక్పూర్ మేనలోకి విస్తరించిన వ్రేళ్లతో నిలుచున్న సజీవ వృక్షాన్ని నేను ఆ చెట్టు ఆకులు నేను అక్కడ లేకున్నా గాలితో మాట్లాడుతూ ఎండా వానల్ని భరిస్తూ స్నానం చేస్తాయి ఆ చెట్టు ఆకులు నేను అక్కడ లేకున్నా గాలితో మాట్లాడుతూ ఎండావాలని భరిస్తూ స్నానం చేస్తాయి ఒంటరిగానో గానో వచ్చే పిల్లలు ఆ చెట్టి మీది పండును కోసుకుపోతారు గోడ దూకి అలనేరడి పళ్ళు రుచి చూస్తారు చామ పళ్ళను తెంపుకుపోతారు పండిన మారేడుకాయలపైకి కర్రు విసురుతారు నేను అలాంటి వేళ్ళున్న వృక్షాన్నే రెండవ కవిత నా కోసం కవిత కవిత నీకు రసగంగా కవిత నీకు రసగంగా కవిత వాళ్లకు సత్తా బజార్ జీన్స్ కవిత వాళ్ళకి కెరియర్ జోన్ కవిత వాళ్లకు కెరియర్ జోన్ కవిత నెల డబ్బు కవిత నాకు ఇంటి నుంచి బజారు దాకా ఒక సామూహిక ఉద్యమం కవిత నాకు ఇంటి నుంచి బజారు దాకా ఒక సామూహిక ఉద్యమం విష్ణుచంద్ర శర్మ గారి హిందీ కవితలకు నిఖిలశ్వర్ తెలుగు అనువాదం వెన్నారు డాక్టర్ జయశ్రీ సిర కన్నడ కవిత మహుచి మమతలు వెల్లివైన నిన్ను కలవాలన్న కల నిజం చేసుకోవడానికి నీ ఆకల నూతన స్వప్న మాదికను సాకారం చేయడానికి కొత్త రూపాన్ని ధరిస్తూ ఎదురు చూస్తున్నాను నీకు అందించే తీయతేనీయ మాధుర్యాన్ని చప్పరించడానికి ఎంతగానో ఎదురు చూస్తున్నాను నీ హృదయ తృతితో నా హృదయ లయని జతపరుస్తూ ఎదురు చూస్తున్నాను నీకు తెలుసా అమ్మా నీ కూని రాగాలు నీ మాటల్లోని మధురిమరు చిన్న చిన్న సంగీత రాజస్వరాలుగా కూర్చుతూ నీ గొంతుని నేను అనుకరించగలను తెలుసా ని అమ్మా ఈ మధ్య నాకు అనుమానం ప్రేమరహిత నిరభిమాన భావనలు స్పర్శిస్తున్నట్లు నన్ను గట్టిగా తడుతున్నట్లుగా అనిపిస్తోంది గర్భతలంలో పెద్ద అలజడి ఏదో కల్లోల కోలాహలం అంతటా చీకటి జ్వాలల ముట్టడి నన్ను బలంగా ఒడిసిపట్టి నా ఊపిరి నొక్కేస్తూ నాపై దాడి ఆ పట్టునుంచి విడివడలేక గిరిగిరా తిరుగుతూ ఉక్కిరి బిక్కిరైపోతున్నానమ్మా గాయాల మంటల్లో కానీ నా సర్వావయాలు ముడుచుకుపోతున్నాయి బయటపడే ప్రయత్నాల్లో మళ్ళీ భయం బాధ శరీర కవచాన్ని పదే పదే అదే పనిగా పొడుస్తూ ఒకటే నిర్విరామ ఒత్తిడి గర్భంలో ఒక మూల ఒదిగి కూడా లేనే నేను అలాగే ఏదో చీకట్లోకి జారిపోతున్నాను కానీ అమ్మా నువ్వు చాలా సంతోషంగా నిశ్చింతగా ఉన్నావు ఆకాశాన్ని చూడాలన్న నా స్వప్నాల్ని హక్కుని ఇవ్వకుండా నిరాకరించవు నువ్వు క్షణ పెరిగే తీవ్రమైన ఓడ్చుకోలేని నొప్పి బిగదీర్చకుపోతున్న స్వాత నా ఆశలు అడిగంటి పోయాయి ఓడిపోయానమ్మా తెగిన గాలి నా గుండె లయ పడిపోతోంది అమ్మా తూట్లు చిద్రమై ఏ పేరు లేకుండా నిస్సహాయంగా శ్రవిస్తున్నాను ప్రవహిస్తున్నాను వేగంగా ఎర్రగా ప్రవహిస్తున్నాను ఏ పేరు లేకుండా ఎర్రగా ఎర్రగా ఎర్రెర్రగా డాక్టర్ జయశ్రీ సిర కన్నడ కవితకు డాక్టర్ కేబి లక్ష్మి తెలుగు అనువాదం విన్నారు ఈ కవితను వినిపిస్తున్న వారు డా అతన్ని చూసి నవ్వకు అపహాస్యం చెయ్యకు ఇల్లు లేని ఈ సంచార జీవికి ఏదూ లేవు సూర్యచక్ర తారకాల నీడలో అతను మరి నేను ఎప్పటికీ పూర్తి కానీ ప్రవాహంలో బీటువారి చిటికి మొక్కలై కూలిపోయే ఇంటిలో అతని గుర్రాలు గాలితో ముట్టటిస్తూ మంచు పొట్టలను దాటుకుంటూ నీలిపకార్థాన్ని వెంబడిస్తూ హద్దుల్లేని గమ్యాలకు అవధుల్లేని లోకాలకు వసంతంతో నిమిత్తమే లేని ఆ చిలుకడు అతని ఖండల్లో రెపరెపలాడి వర్షంతో వేసువ కిరణాలతో తడసి ముద్దరుతూ ఎగురుతూ మరి అతని పవిత్ర దేవాలయం దక్తిబొన్న బాటదారుల కోసం వయసుడిగిన వృక్షం కింద చెక్కవల్లపై తాను పెట్టిన మంచినీళ్ల కుండి అతని పవిత్ర దేవాలయం బంగారం పండే నీ అతనికి పంజరు పూములు భూములు కపటరహాసం చేసే మీ అక్షరశలు మీ యోధులు అతని కళ్లకు గొట్టి ప్రహసనాలు అతని మతి లేని పనులు ఆది అంతం దశ దిశ లేని ప్రయాణాలు నీ నిఘలకు లొంగని అక్షరాలు అందుకే ఆకాశమనే పందిరి కింద పక్సావంటిగా నీవు ఆచ్ఛాదన లేదని విలువ లేదని అతనిని చూసి నవ్వకు అపహాస్యం చేయదు ప్రొఫెసర్ షఫీ షౌ కశ్మీరీ కవితకు డాక్టర్ సి మృణాలిని తెలుగు అనువాదం విన్నారు కొంకణి తెలుగు అనువాదం వినిపిస్తున్న కవి డాక్టర్ నాళేశ్వరం శంకరం శీర్షిక అగాధాల బావి అక్కడ బావి అడుగున గాఢమైన లోతైన అగాధం ప్రతిధ్వనై మారుమరవుతోంది క్రింది బాగాన బావి నీటి ఊట వెక్కి వెక్కి ఏడుస్తోంది పట్టుకొచ్చిన గాఢాంధకారకు వెలువ వరదలా వచ్చి ముంచెత్తుతోంది రాత్రింబళ్ళు వచ్చే ఒక్కో నీటి బొట్టు బావిలోని నీటి పెరుగుతోంది నీళ్లు బావిలో ఉన్నాయి కుండలలో ఉన్నాయి కన్నీళ్లలోనూ నీళ్ళున్నాయి రాత్రింబగళ్ళు వచ్చి ఒక్కో నీటి బొట్టు వల్ల బావిలోని నీటి మట్టం పెరుగుతోంది నీళ్లు బావిలో ఉన్నాయి కుండలలో ఉన్నాయి కన్నీళ్లలోనూ నీళ్ళున్నాయి అగాధంలా నీళ్లు అగోచరంగా నీళ్లు ఈ రహస్య జలాల లోతు తెలియదుగాక తెలియదు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 ఒక అప్రకటిత వాస్తవికత అంశు జరజరా పాకుతున్న నీళ్లు ప్రశాంతి లేని నీళ్లకు స్థిమితం లేని నీళ్లకు అన్ని కలతల దుఃఖాలు ఒక అప్రకటిత వాస్తవికత అంశు జరజరా పాకుతున్న నీళ్లు ఉక్కిరి బిక్కిరి చేస్తున్న బావి అడుగున అంధకారంలో నీళ్లున్నాయి నీళ్లలో అంధకారం ఉంది పదిలం ప్రియతమా పదిలం నీ మది అంతున లోతైన బావి ఒకటి ప్రవహిస్తోంది ఉక్కిరి పిక్కిరి చేస్తున్న బావి అడుగున అంధకారంలో నీళ్లున్నాయి నీళ్లలో అంధకారం ఉంది పదిలం ప్రియతమా పదిలం నీ మది అంతున లోతైన బావి ఒకటి ప్రవహిస్తోంది లోతైన బావి ఒకటి ప్రవహిస్తుంది పరేష్ నరేంద్ర కామత్ కొంకణి కవితకు డాక్టర్ నాళేశ్వరం శంకరం తెలుగు అనువాదం విన్నారు జాతీయ కవి సమ్మేళనం ప్రసారం విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది